ఈ కార్యక్రమండి అనగానే తెలుగు ఫిలిం జర్నలిజం అందరికి గుర్తొస్తుంది కానీ ముఖ్యంగా భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి యోధుల్లో మీరు కూడా ఒకరు చాలా తక్కువ మందికి తెలుసు అని నా అభిప్రాయం ఏమండి ఆ సమరంలో అసలు మీరు ఎప్పుడు ఎలా పాల్గొన్నారు అన్నది శ్రోతలకి కొంచెం వివరంగా తెలియజేయాలని మా ఉద్దేశం మరి ఆ విశేషాలు మీరు కొంచెం చెప్తారా తప్పకుండా వెళ్తానండి స్వతంత్ర సమరంలో నా అనుభవాల గురించి చెప్పే ముందు అసలు ఈ సమరం ఎప్పుడు ఎలా ప్రారంభమైంద్రో ఏ దేశంలో ఎలా సాగిందో మీకు క్లుప్తంగా చెప్పడం నా భావిస్తున్నాను చెప్పండి చరిత్ర లోతుల్లోకి చూస్తే భారత స్వాతంత్ర సమరం పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన క్లాసీ సంగ్రామంతో ప్రారంభమైందని నా సునాసంగా బోధపడుతుంది ఇప్పుడు మరికొందరు చరిత్రకారులు మరి పద్దెనిమిది వందల యాభై చెప్తారు కదా మరి మీరు ఇలాంటి పదిహేడు వందల యాభై ఏడు అన్న అభిప్రాయానికి చరిత్రకారుల్లో ఎప్పుడునైనా అలా అభిప్రాయ భేదం రావడం సహజం అది శ్యాంజీ కృష్ణవర్మ లాలా హర్దయాల్ మొదలైన విప్లవకారుల రచన ప్రకారం స్వాతంత్ర సమర జ్వాల పదిహేడు వందల యాభై ఏళ్ళలోనే కుట్టింది చుతురంగ బలాలను సమన్వయం సమాయత్తం చేసుకుని బంగాళా రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలకుల మీద కత్తి చూసిన సిరాజు దౌల ప్రధమ భారత స్వాతంత్ర్య సమర వీరుడని అందరూ ఒప్పుకోక తప్పదు ఈ సమరాన్ని గురించిన మరి మరికొన్ని విశేషాలు అలాగే చెప్తాను పద ముప్పైలో వందే మాతృద్యమం పంతొమ్మిది వందల ఇరవై సహాయ నిరాకరణ ఉద్యమం పదన జరిగిన ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది ముప్పై రెండులో జరిగిన శాస్త్రల ఉద్యమం పంతొమ్మిది నలభై రెండులో చెలరేగిన క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణ సామరాజ్యాలకు చెందిన నిపురవలు అని మనం తెలుసుకోవాలి బాగుందండి ఇప్పుడు ఈ సంగ్రామంలో అసలు మీరు పాల్గొనాలనేటువంటి ఉత్సాహం మీకు ఎలా కలిగింది మీకు ఈ ప్రభావంలో పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు మీరు ఎప్పుడు ఎలా ఇందులోకి ప్రవేశించారో ఉద్యమంలోకి ఆ విషయాలు అలాగే చెప్తానండి నేను పంతొమ్మిది ఇరవై తెనాలి తాలూకా హై స్కూల్లో చదువుతున్నా తెలు అప్పుడు మహత్ముని నాయకత్వం కింద సహాయ నిరాకరణ ఉద్యమం ఆరంభమైంది విద్యార్థులంతా ప్రభుత్వం చేత నడుపుబడుతుంటే స్కూళ్ళ నుంచి బయటికి రావాలన్న నినాదం మారుబోగింది అప్పుడు నేను వెనుక ముందు చూసుకోకుండా చేతిలో ఉన్న స్కూల్ పుస్తకాలన్నింటినీ అవతలు పారేసి ఉద్యమంలో పాల్గొన్నాను అప్పుడు విదేశీ వ్యవస్థ దహనం కూడా జరిగింది నా పనులు చొక్కాను దానిలో పారేసి ఇంటికి పోయాను నేను చేసిన పనికి మా నాయన హర్షించాడు మా అమ్మ నాలుగు సత్కరించింది అయితే అనమాట ఇరవై తొమ్మిది గుంటూరులో కళాశాలలో చదువుతుండగా హింసాకాండతో భారతదేశానికి స్వరాజ్యం సంపాదించాల జయంతో రూపొందిన హిందుస్థాన్ రిపబ్లికన్ సొసైటీ కార్యకర్తలతో నాకు సంబంధం కుదిండే హిందుస్థాన్ రిపబ్లికన్ సొసైటీ అది అంటే అది హిస్టరీ ప్రధానంగా ధ్యంగా పెట్టుకున్నదనమాట నేను కూడా హింసాత్మక చర్యలతో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఉంపిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ అప్పుడు తను నడుపుతున్న పత్రికలో ఆయన అపీల్ టు ది టెర్రరిస్ట్ అనే ఒక చక్కని సంపాదకీ రాశాడు అహింస సిద్ధాంతాలను తాను సాగించనున్న ఉప సత్యాగ్రహంలో ఆయన దౌర్జన్యవాదులందరినీ అంటే టెర్రరిస్ట్ నందరినీ ప్రపంచంలో కనీ వినివేరుగని శాంతిమరానికి శంఖం పూర్తిచ్చిన మహత్వం విజయవాణి నా మీద ప్రభావం తీవ్రంగా కొట్టిందండి చాలా బాగుందండి అంటే నా జీవితంలో మలుపు తీసుకొచ్చిందనమాట దాంతో నేను కళాశాల చదువు సొచ్చి చెప్పి ఉపు సత్యాగ్రహంలో పాల్గొని విజయవాడలో అంటే ఆనాటి బ్రజవాడలో అరెస్ట్ అయ్యాను ఆరు నెలల పాటు కఠిన శిక్షణ గురించి నన్ను కిరుచినాపల్లి జైలు తీసుకుపోయారు ఇక్కడ విజయవాడలో అరెస్ట్ చేసి తిరుచినాపల్లి పంపించారు వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఆంధ్రదేశానికి సంబంధించిన సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉండగా మరి మిమ్మల్ని కిర్చినాపల్లి సెంట్రల్ జైలు తీసుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఓట్లు అవడం మొదటి కారణం రెండో కారణం విప్లవ భావాలు గల యువకులందరినీ ఆంధ్రదేశానికి దూరంగా ఉంచడా అది ప్రధానమైన ఉద్దేశం తర్వాత ఏం జరిగింది పదన ములో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏళ్ళలో స్వాతంత్రోద్యమం తిరిగి విజృంభించింది ఏళ్ళు వెంకటేశ్వరరావు గారు అప్పుడు జైలు పరిస్థితులు ఎలా ఉండేవి మరియు ఈసారి జైల్లో మీరు ఎన్నున్నారు ఏమిటా విషయాలు ఈ తోటి నేను సెంట్రల్ జైళ్ళలో కాలం గడిపాను నాలుగు సెంట్రల్ జైలు అది అంటే మలబార్ సెంట్రల్ జైలు అనమాట మద్రాసు కడలూరు కోయంబత్తూరు జైలు మీరు ఎంతకాలం ఉన్నారు ఈ జైళ్ళలో మూడున్నర ఏళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళు ఉన్నారు కదా మరి ఆ సందర్భంలో ఆ జైలు ఎలా మీ అనుభవాలు ఆ రాజు జైలు జీవితం అనా జైలు జీవితం దుర్భరంగా ఉండేదండి ఏబీ క్లాసులో ఉన్న నాయకుల పరిస్థితి పర్వాలేదు కానీ సి క్లాసులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఘోరం అనేది తప్పదు తప్ప పులుసులో కాదు అంటే చెడ్డపడి ఉండేది కాదు అనమాట అంతా వేడి నీళ్లు ఆకు మరికు చూకు రావేకు ఈ ఆకులకు అన్నిటికీ దాంట్లోనైనా ఆ పులుసులో ప్రాత ప్రాతినిధ్యం ఉండేది ఆకులే ఆకులేపల్లో ఇనప అందాల్లో కాక నిమ్మలైన ఆ పులుసులో చిన్న చిన్న మేకులు కూడా వస్తుండేవి పురుగుల మాట సరే సరే పురుగులు దాంట్లో చాలా ఎక్కువగా గమనించే వెంకటేశ్వరరావు గారు అసలు అప్పుడే చాలా ఉద్రేకంతో ఉన్నటువంటి వ్యక్తులు కదా మీరు మరి ఈ పరిస్థితుల్లో మీరు ఎలా ఉండేవారు ఏదైనా చర్య చే నాకు నిజంగా చూస్తే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు దీంట్లో జైలుకి వెళ్ళినప్పుడైనా కష్టాలు అనుభవిస్తున్నందుకు చూసుకునే పోయినాం అయినప్పటికీ చూసాక ఎందుకంటే జైల్ మాన్యువల్ ప్రకారంగా వాడు ఏదో పర్టికులర్ గా కొన్ని కొన్ని కొన్ని పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని వాడు విస్మరించాడు దాని నేను ఏం చేశానంటే పచ్చివేయం ఇస్తేదప్ప రాజకీయ హైతులందరికీ పశ్చిమీయం ఇవ్వాలని చెప్పేసి నేను అన్న ఇరవై ఏళ్ళు అహస్ట్రా తీశాను ఇరవై రోజులు తీశాను తర్వాత వాళ్ళు నా ప్రాణం కాపాడడం కోసం వాళ్ళు నాకు ఫోర్స్బుల్ ఫీటింగ్ ఇలాంటివి ఇచ్చారు ముప్పై నాలుగులో నా నిరసన సంబంధించిన తర్జన భర్జనలు ఆనాటి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో రికార్డ్ అయ్యాయి ఎందుకంటే మీకు రికార్డ్ కావాలంటే చెప్తాను ప్రభుత్వం కాలబేరానికి వచ్చి అప్పటి నుంచి రాజకీయ ఖైదరీకు ముఖ్యంగా తెలుగు వాళ్లకు పచ్చి బియ్యం ఇచ్చి మరికొన్ని సదుపాయాలు సోషలు కల్పించింది మీ ఆందోళన ఫలితంగా ఇంకా ఎటువంటి కష్టాలు ఎటువంటి అనేది అనుకోవాలి నేను కొంచెం ఈ రెవల్యూషన్ టెంపర్మెంట్ ఉన్నవాడు కావడం చేత నాకు అడ్డ అడ్డబేడీలు అంటే ఏకాంతంగా రైదు రాకుండా దాని వాళ్ళు కూర్చోబెట్టేసి రాత్రి బదులు అక్కడ దాన్ని కూర్చోబెట్టడం ఇలాంటివన్నీ కొద్ది శిక్షలు నేను అలాంటి వాళ్ళని పెంచాలని అనుభవించాయి నాతో పాటు కొంతవరకు ఉండేవాడిని కానీ కొత్త సుందరయ్య ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఈ శిక్షలన్నీ అనుభవించారు ఆ శిక్షలన్నీ మాలో ఉన్న పేట్రియటిక్ స్పిరిట్లు అనసలైపోయాయి నా సహచరులైన ఒక కవి ఆనాటి పరిస్థితులను ఈ పద్యంలో వర్ణించాడు కొంచెం మీకు ఆ పద్యం వినిపిస్తాను అది మీకు ఇప్పుడు వినిపిస్తాను చెరసాల చంద్రశాలలేగును హేయం చోడంబలే పరమాన్నంబగు మోటు కంబలు దాల్పన్ పట్టు ఎవ్వడు మోత్ర దేశము భక్తం గొల్చు అవ్వాలి రాసిన పద్యం దీన్ని పెట్టేసి మీరు ఏమన్నా పరిస్థితులు అలా ఆ రోజుల్లో ఎలా ఉండదు చాలా బాగుందండి ఇప్పుడు ఆ రోజుల్లో మీరు ఉత్తేజకరమైనటువంటి పాటలు కూడా ఏమైనా పాడుతుండేవరా పాడుతుండేవారు ఎందుకంటే బిగా సమలభూమికి అయితే ఇప్పుడు కొన్ని కొన్ని పాటలు పాడుతుంటే ఆ స్ఫూర్తి తర్వాత ఉత్తేజం ఇలాంటివన్నీ వస్తుంటాయి దాంట్లో ఏంటంటే గరిమల్ల శిక్షనా వచ్చినా మా కొంచెం త్రిపుణి రామస్వామ చౌదరి కళ నుంచి వెళ్ళగడ్డ వీరగంధము నాదేరా మోదాల్లో చెప్పుకోలేదు అంటే ఆ పాటలతో తర్వాత భగవద్గీతలోని హో ప్రాప్ స్వర్గం భోక్షనిచ్చాయి శ్లోకం చాలా ఒక తర్వాత ఈ బసవరాజు అప్పయ రాసింది వేణురావుల భార్యలు విడిచి భర్తలు రండి భర్తలు విడిచి భార్యలు రండి తల్లు విడిచి పిల్లలు రండి పిల్లలు విడిచి తల్లు రండి అనేటువంటి జయం చాలా గొప్ప ఉద్రేకాన్ని వేడి పెట్టానే స్వాతంత్రం కోసం ఈ సంసార జంజాటాలు కూడా వదిలేంకటేశ్వరరావు గారు మీరు ఈ జర్నలిజంలో కూడా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు కదా రాజకీయ జర్నలిజంలో ఉన్నటువంటి చెప్పారు బాగా అడిగారు మీరు అది ఏమిటో అని చెప్తుంటే అప్పుడు ఆ రోజుల్లో జర్నలిస్టు సహన జన పేపర్లు రాసే వాళ్ళందరూ స్వాతంత్ర సమర ఇంగ్లీష్ జర్నలిజంలో నా గురు ఆంధ్ర కేసు ప్రకాశం భద్రు గారు స్వాతంత్ర పాల్గొంటున్న వాళ్లే ఆయన పత్రికకు విలేకరుగా పనిచేస్తుండే వాళ్లే వాళ్ళలో నేను కూడా ఒక పత్రికా రచితుల ధ్యేయాన్ని వివరిస్తూ ప్రకాశం పంతులు ఒక ఆంగ్ల కేజీ నాకు వినిపించారు అదేమిటంటే డూ ఆల్ ది గుడ్ వన్ కెన్ లవ్ లిబర్టీ అబౌవ్ ఆల్ అండ్ వర్ ఎ థ్రోన్ నెవర్ బిట్రే ది ట్రూత్ అది ఆంగ్ల గత పత్రిక స్వరాజ్యకే కాకుండా నేను బాంబే క్రానికల్ ఆంగ్ల దినపత్రిని కూడా విజయవాడ నుంచి విలేఖరిగా పనిచేస్తున్నవాడిని వీటి మీద వచ్చేదో చాలా కొద్దిగా డబ్బు వచ్చేది భక్తి గడుస్తుంటే మొత్తానికి స్వరాజ్య సమర దాంట్లో ఇచ్చేసిన తర్వాత ఉరికంబం మీద ఎక్కి పోగొట్టుకొని చరిత్రలోకి ఎక్కుదా ఉన్న అభిలాష కానీ డబ్బులు సంపాదించి సంసార సుఖాలు అనుభవిస్తామనే ఆకాంక్ష ఆ రోజుల్లో ఉంటే పత్రిక వచ్చి గలుగు అసలు లేవు ఈ రాజకీయ ఉద్యమాలతోనూ ఈ జన రాజకీయ దళితతోనూ సంబంధం నుంచి ఈ సుదీర్ఘ చరిత్ర ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి మీరు ఈ సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించట చాలా మంచి ప్రశ్న వేసారది నాకేదంటే నేను జైల్లో సోవియత్ సాహిత్యాన్ని చాలా ఎక్కువగా చదివాను నేనున్ను మా పుత్రవల్లి సుందరయ్య ఇద్దరు కూర్చొని చూస్తుంటే సోహియత్ సాహిత్యంలో లెను ప్రత్యేకంగా సినిమాకి ఆయన గొప్ప ప్రాముఖ్యత చేసేసి అక్టోబర్ రెవల్యూషన్ లో సినిమాను చాలా పవర్ఫుల్ మీడియం బాగా యూజ్ చేశాడు ఒకటి మాత్రం ఇక్కడ చెప్పక ఆధునిక ప్రపంచంలో సినిమా ఒక బలంకర ప్రచారక సాధన రష్యాలో జరిగిన అక్టోబర్ రెవల్యూషన్ లో సినిమా సినిమా ప్రధాన పాత్ర దాల్చింది జైల్లో సోవియట్ గ్రంథాలను చదువుతున్నప్పుడు నాకు ఈ సత్యం బోధపడ్డది నాతో పాటు జైల్లో ఉన్న పుస్తకు సుందరయ్య భయంకరాచార్య మరియు మిత్రులు నన్ను ప్రోద్బలపరచడంతో నేను సినిమా రంగంలోకి కాళడం జరిగింది ఎందుకంటే సినిమా పవర్ఫుల్ మీడియా కాబట్టి వెంకటేశ్వర గారు అయితే ఈ సినిమా అనేది ఒక ప్రముఖమైనటువంటి సాధనంగా ప్రేక్షకుల మీద జనంలోకి బాగా సొచ్చుకుపోయేటువంటి కాబట్టి దాని ద్వారా మన భావాలని ప్రచారం చేయడానికి వెదదెలడానికి దాన్ని పవర్ఫుల్ మీడియాగా మీరు బయట జరుగుతున్న సహాయకరంగా చాలా సంతోషం వెంకటేశ్వర గారు ఇంకా తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నట్టున్నాయి కానీ మనం మనకున్నటువంటి పరిశీలించినటువంటి సమయంలో చాలా కృష్ణ నమస్కారం ఇంతవరకు మీరు స్వాతంత్ర్య సమరయోధులు రచయిత శ్రీ ఇంటూరు వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు